గణపతి కవి కవీనాపమశ్రవస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నో సీదసాదనంధిపతాశివసరంభామధ్యమాన్స్మదార్యపర్యం వందే గురుపరా ేత్ ఆవిర్భూతూస్తూ స్వృతి ఉపరుధ్యేత పర్యాయాంతరాత పరయాయా అనభీయమాన ఏతన్త్త ప్రతిజ్ఞాయ ప్రాక్చతుర్థా పర్యాయా అన్యమన్యం వ్యాచక్షాణ ప్రజాపతే ప్రతారకం ప్రసజ్యేత ఇప్పుడు ఆత్మ గురి పరమాత్మ గురించి చెప్పమని వీరు అడిగారు ఆత్మజ్ఞానం గలవాడికి శోకం నుంచి విముక్తి కలుగుతుందని మేము విన్నామాయ మాకు పరమాత్మ గురించి చెప్పండి అంటే ఆయన సరే పరమాత్మ చెప్తానుగా ఆయన మొదలుపెట్టారు చక్షుషి పురుష దక్షిణేక్షన్ పురుష అని చెప్పారు అది జాగ్రత్తవస్థా శోధన జాగ్రత్తవస్థా పురుషుడు వాడు వీడికి అర్థం కాలేదు మళ్ళీ వచ్చాడు ఇంద్రుడు మళ్ళీ నీకు చెప్తాను అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే భూయహ అనువ్యాఖ్యాస్యాదని ఆ పరమాత్మనే మళ్ళీ ఇంకోసారి నీకు చెప్తాను అని ఒక మాట అంటాడు దాన్ని భూయశతి అంటాం అంటే ఆ మంత్రంలో భూయహ అనే మాట వినపడుతుంది రెండవది ఏతంతవేవతే అనువ్యాఖ్యాస్యా ఈ పరమాత్మనే నీకు మళ్ళీ చెప్తాను నేను అని స్వప్న పురుషుణ్ణి చెప్తాను వీడు మళ్ళీ వాపసు వస్తాడు మళ్ళీ భూయహ అని చెప్పి మళ్ళీ ఏతంత్వేవతే అని చెప్పి సుశుక్తి పురుషుణ్ణి సంప్రసాద అనే పరిచయం చేసి అక్కడ శోషణ చేస్తాడు వీడు మళ్ళీ వాపసు వస్తుంది వాపసు వస్తే మళ్ళీ భూయశకటి చెప్పి ఏతంతవేవతే అని చెప్పారు ఇప్పుడు మొదటి మూడు పర్యాయాలు జీవుణ్ణి చెప్పాడు నాలుగో పర్యాయంలో పరమాత్మని చెప్పాడు ఆ జీవుడు వేరు ఈ పరమాత్మ వేరు అని మీరు నిర్ధారించినట్లయితే ఆ భూయశృతి వ్యర్థమైపోతుంది భూయహారకూడదు అప్పుడు నాలుగోసారి వచ్చేప్పటికి భూయహారకూడదు మొదటి మూడు జీవుడు అన్నప్పుడు మొదటి మూడింటికి ఉన్నా నాలుగోసారికి భూయహారనకూడదు తర్వాత ఇంకా అంతకంటే పెద్ద దోషం ఏతంతేవటే అని మేము మొట్టమొదటి ప్రారంభంలోనే నేను పరమాత్మ అభయమేత బ్రహ్మ అమృతం అని చెప్పి పరమాత్మను చెప్తానని చెప్పి ఆయన అంటాడు మళ్ళీ ఏతంత్వేవతే ఏతంతమేవతే మళ్ళీ ఏతంత్వేవతే అని నాలుగు మూడుసార్లు అంటాడు మాట ఈ విధంగా ఆయన మాట్లాడేడంటే ఆయన జీవుడు వేరు పరమాత్మ వేరు అని మనస్సులో పెట్టుకుని అలా మాట్లాడు ఉన్నట్లయితే ఆయన మోసం చేస్తున్నాడనేటువంటి అభిప్రాయం కలుగుతుంది అలా చేయకూడదు అలా చేయరు ఆ ఛార్జీలు అలా చేయరు నేను నిన్న కూడా చెప్పాను ఈ మాట నాకు మనస్సుకి చాలా క్లేశం అనిపించి చెప్పాను మంత్రబలం అని ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం పేరు మంత్రబలం అది మార్నింగ్ సెవెన్కో సిక్స్ థర్టీకో ఉంటుంది వెరీ ప్రైమ్ టైం అండి ఆ టైంలో ఈటీవీ వాడో ఎవడో వేస్తారు కదా ఎవడో మంచి ప్రధానమైన పాపులర్ ఛానల్ వేస్తారు దానికి ప్రాపర్ దాని పేరు మంత్రబలం దానికి అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఈ టైంలో ఈ ప్రోగ్రాం ఉంటుంది అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అతను ఎవరో యంగ్ మ్యాన్ వచ్చి చెప్తారు నేను సంతోషం చెప్తాను ఎవరో యంగ్ మ్యాన్ వచ్చి చెప్తున్నాను అయితే ఓసారి ఎందుకునో నా కట్టబడి నేను ఏదో చెప్పబోతుంటే ఏదో వివాహాది సమస్యలకి మీకు దోషం ఉన్నట్లయితే ఈ మంత్రాన్ని చెప్పించండి అని చెప్తున్నాడు విచ్ ఇస్ ఫైన్ ఆ మంత్రం రాశాడు అక్కడ స్క్రీన్ మీద నిన్న గీత క్లాస్కి వచ్చిన వాళ్ళకి రిపిటేషన్ అయ్యింది ఏమని రాశాడంటే ఓం శనిదేవాయ శనిదేవాయ్ స్ట్ ఎక్స్ప్రెషన్ వన్ మోర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దెన్ ఫలా అది మంత్రం ఎక్కడి నుంచి పట్టుకు చేయండి మంత్రం నేత్రం ఇద అండ్ ఇలాంటిదే మరొకటి ఇలాంటిది మరొకటి ఇది ప్రతారణ అంటే మంచి అన్న మనం మూసు కూర్కోవాలో తెలియకపోతే ఇటు శనిదేవాయ అని ఉంటుందా మంత్రంలో ఇప్పుడు సంస్కృతంలో ఏదో చెప్పేస్తున్నాడు ఏదో శ్లోకం చదివాడంటే పొల్లవిడికి వచ్చి రోజు సంస్కృతంలో అడ్జస్ట్ చేసుకుంటూనే ఉన్నాం భగవద్గీత శ్లోకం కోట్ చేస్తాడు సరే పొలం ఏదో కోట్ చేశాడు సరిగ్గా తెలిసి కోట్ చేసిన మనిషిగా లేడు విభక్తి జ్ఞానం లేదని తెలుస్తూనే ఉంటుంది పొలం ఏదో ఏడిచాడు అని ఏదో అక్కడ అర్థానికే తాత్పర్యం ఉన్నప్పుడు శబ్దం మీద తాత్పర్యం లేదులే ఏదో అన్నాడు లేవు అలాగంట మాట ఒకటి ఉంది అస్మాకూనాం తార్కికేశాం శబ్దరి అర్థరి ఏవో నా శబ్దరి అని నేను తార్కిక్లో మాకు అర్థం మీదే కానీ శబ్దం మీద ప్రధానం కాదని వాడు అన్ని తత్వ పదాలు వేసాట్టాడు అలాగే సో కొన్ని ఎలాగేదో కూర్చు ఇది కా ఇది అలాగంగా ఇది శబ్దప్రధానం కదా మంత్రము అంటే శబ్దప్రధానం కదా పైగా రాయడం రాసి అలా చేపడ్డాం వీళ్ళు రాసేసుకుంటాం చేసుకుంటాం ఆ తప్పు పుస్తకంలో ఒక తప్పు వస్తే ముల్లు కూర్చినట్టు అరే మనం ఎంత జాగ్రత్త పడ్డా తప్పు వచ్చిందిరా అని ముల్లు కూర్చినట్టు చూస్తుంటే నా పుస్తకం ఫస్ట్ వాద్యంలో తప్పు వచ్చింది యజ్ఞాశిష్టాహని టాకే టాకి టాబట్టు పడింది అది లుంగు ఈ లుంగులో అజ్ఞాసీత అజ్ఞాశిష్టాం అజ్ఞాశిషుఃాసీహి అజ్ఞాశిష్టం అజ్ఞాశిష్ట అది టా వచ్చింది అది అది ఎలా వచ్చిందంటే శిక్ష సకారము ఆ సకారం శిత్యమో షాయింది మూర్ధన్యాదేశం దానికి పక్కన శుణాష్ఠుఃకారం తకారం అయింది దట్ ఈజ్ వాట్ ఇట్ దాని దాని అది టాయే తప్ప ఏ రకంగా చూసుకున్నా అక్కడ ఠా వచ్చి ఛాన్స్ లేదు అది నేను టైప్ చేసేప్పుడు ఆ క్యాప్ నొక్కకుండా టైప్ చేయాలి నొక్కబట్టే అది టా పడింది అది చూస్తే నాకు ఎంతో కష్టం అనిపించింది లుమ్ ప్రయోగం అందమైన లుమ్ ప్రయోగాన్ని చెడగొట్టు పెట్టాం అనిపించింది అలాగే కాబట్టి తప్పు రాకూడదు అసలు ఎక్కడా తప్పు రాకూడదు కానీ వస్తుంది ఆ క్యాప్ను ఒక్కకుండా ఉంటే సరిపడేది అది ఒక్కడం అయిపోయింది కాబట్టి టాప్ అది నేను మిస్ అయిపోయాను ప్రూఫ్ రీడింగ్ లో మిస్ అయింది వాట్ సో ఇట్ ఈస్ సిటింగ్ యాడ్ ఇప్పుడు సెకండ్ ఎడిషన్లో ఐ హ్యావ్ రిమూవ్డ్ ఇట్ సో ది పాయింట్ ఇలాంటి చిన్న చిన్న తప్పులు అర్థప్రధానమైన చోట ఉన్నప్పుడు అర్థం చూసుకుంటూ చదువుకునేవాళ్ళు మంత్రంలో లో ఉందా టా ఉందా అంత పెద్ద పట్టించుకో అలాంటితోటే తప్పు ఉండకూడదని మనం కష్టపడుతూ ఉంటే మంత్రం అంటే శబ్దప్రధానమైన దాంట్లో ఇన్ని దోషాలు పెట్టడం చాలా చాలా చాలా తప్పు అది వెరీ రాంగ్ షుడ్ నాట్ బి డన్ లైక్ దాట్ మంత్రాలకి చింతకాయలు వాలతాయా అని అడుగుతాను నేనంటాను రాలాయంటాను మీరు ఓంకార మంత్రాన్ని జపం చేయండి కొంతకాలం చింతకాయలు రాలా రాల వల్ల మీద మీ మనస్సులో ప్రశాంతి నెలకొంటుంది కామక్రోహాలు తగ్గుతాయి మరి చింతగా రాలినట్టు కాదు అదే చింతగా రాలడం అంటే ఆ ఎక్స్ప్రెషన్ సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆ చింతలు ఆయన కవి ఇపోయే మీకు ఎంత వస్తుందా అది కవర్ చేసుకుంటే మంచిదే కాబట్టి ప్రజాపతి ప్రసారణం చేయడు ప్రతారణం చేయకూడదు చేసేది క్లీన్గా ఉండాలి చెప్పి ఇది క్లీన్గా ఉండాలి నేను సుందరచైతన్ గారు ఏదో చెప్తుంటే విన్నా ఆయన ఏమన్నారంటే మీ మనస్సు ఉందిగా ఆ మనస్సు ఆయన కొంచెం అదో స్టైల్లో చెప్తా ఆ మనస్సులో ఇలా ఉంటుందో అలా ఉంటుందా నా మనస్సులో ఇలా ఉంటుందో అలా ఉంటుంది అని మనవన్నీ ఇండివిజువల్ మనస్సులు సపరేట్ మనస్సులు మన మనస్సులన్నీ కలిస్తే ఏమిటవుతుందో తెలుసిన ఎలా నీకు తెలుసా అని వాళ్ళందరినీ కొంచెం వెళ హెడ్ మాస్టర్ లాగా గడబడి చేసి విరాట్ పురుషుడి మనస్సు అవుతుంది అని చెప్పారు ఐ వాజ్ వెరీ హ్యాపీ ఎందుకంటే అసలు విరాట్ పురుషుడికో మనస్సు ఉంటుంది ఆ మనస్సు మనందరి మనస్సుల యొక్క సమాహారము ఈ మాట చెప్పాలంటే వాడు వేదాంతం గొప్ప గొప్ప చదువుకున్నవాడు ఏమి చెప్పేమంటే పది మందికి సత్యాన్ని అందజేసే ప్రయత్నం చేయాలి కానీ ప్రతారణం చేయకూడదు అవకతవక విషయాలు చెప్పకూడదు కర్మయోగం అని చెప్పేసి పిచ్చి పిచి చెప్పడం అలాంటి ప్రసారణం చేయకూడదు కామ్యకర్మలు కూడా కర్మయోగంలోకి వస్తాయంటూ ఉండడం దాంతో జనం ఏమైపోతారంటే దే గట్ మెస్లే కాన్యకర్మలో కర్మయోగంలోకి రావు మీరు శాస్త్రంలో ఎక్కడ మీరు కొత్తగా ఇంకో కర్మయోగం పెడితే దాంట్లోకి తీసుకురావాలి శాస్త్రంలో అలాగేం రావు శాస్త్రంలో రావు శాస్త్రం యుక్తి మన యుక్తి కూడా ఉంటుంది కదా మీరు మీ స్వార్థ ప్రయోజనం కోసం కర్మ చేస్తూ ఉంటే అహంకారం బలపడుతుంది కదా అది యోగం ఎలా అవుతుందండి మీరు వ్యక్తి చూసుకోండి అది యోగం ఎలా అవుతుంది అది వియోగం అవుతుంది తప్ప కాబట్టి ప్రతారణం అన్నది చేయకూడదు ఇంత ఎందుకు చెప్పారంటే శంకరుడు ఆ ప్రతారణం అనే మాటని మూడు సార్లు వాడారు ఇక్కడే ఇతర స్థలాల్లో కూడా వాడారు ఆయన ఏమంటారంటే నువ్వు ఇప్పుడు మొగసాలకెక్కి వేదాంతం జనాలకి బోధించకపోతే నష్టపోయింది అవ్వడం లేదు నీ నాట్ డూ దాట్ కానీ ఒకసారి నువ్వు ఆ పని చేయదుకుంటే ముందుకు నువ్వు యూ టు డూ ఇట్ ప్రాపర్లీ సో దట్ పీపుల్ గెట్ కరెక్ట్ ఇన్పుట్ వాళ్ళు ఫాలో అయితే ఫాలో అవుతారు లేకపోతే లేదు ఇన్పుట్ కరెక్ట్గా ఉంటారు కాబట్టి ప్రజాపతి అలాగ ప్రసారణ ఎన్నడు చెయ్యడు ఏదో ప్రసరంత కనెక్షన్ పెట్టి నేను ఇంత కథ చెప్పాను దానికి ఇప్పుడు ఇక్కడున్నదానికి దానికి కనెక్షన్ ఇచ్చి మించేమీ లేనట్టే అయినా ఒక చిన్న థ్రెడ్ ఉంది దానితో అలా మంచిది తస్మాత్ ప్రత్యుపస్థాపితం అపారమాకం జైవం రూపం కర్తృభోక్తృరాగద్వేషాది దోష కలుషితం అనేకానర్థ యోగి మీరు ఆ ప్యాసేజ్ మీరు కంటస్థం చేసుకోవచ్చు ఇంతవరకు జీవుడంటే ఏమిటి గో అది జీవుడంటే అది అయింది అది అయింది ఇది జీవ జీవలక్షణం ఇక ఇది జీవుడంటే ఏది అంటే ఇది ఇది ప్రింట్ చేసి పెట్టేసుకుంటే అయా జీవుడంటే ఏమిటో చెప్పండి ఇదిగో ఇదిలా జీవుడు అంటే జైవం రూపం సో కర్తృత్వ భోక్తృత్వ రాగద్వేషాది దోష కలుషితం అనేక అనర్థయోగి అపారమార్థికం అవిద్యా ప్రత్యుపస్థాపితం అది జైవం రూపం దీంట్లో కర్తృత్వభోక్తృత్వ రాగద్వేషాది దోష కలుషితం అనేక అనర్థయోగి అంతవరకు అందరూ అది జైవం రూపం అనేది అందరూ అంగీకరిస్తారు ఎందుకంటే అందరూ అంటే వేదాంతులే కనక్కర్లా మత ఆచార్యులే కనక్కర్లా లోకంలో ఎవరిని అడిగినా అంగీకరిస్తారు మీరు కొంచెం వాడు ఏకాంతంగా ఉన్నప్పుడు వాడు మనస్సు తెలుసుకున్నట్లు అడగాలి పది మందులు అడిగితే నో కొంచెం కాబట్టి అది జైవ అవిద్యా ప్రత్యుపస్థాపితం అపారమార్థికం అనాలంటే శంకరులే అనాలన్నమాట అంత గుండె తిట్టే ఉంది మిగతా వాళ్ళు అనలేరు ఎందుకంటే ఇదంతా సత్యమో లేకపోతే సగం సత్యం సగం ఇత్యాన్ని ఇలాగంటే భ్రమల్లో ఉంటాను తప్ప అది అసత్యము అది జా ప్రత్యుపస్థాపితం అపారం అది ఆయన అంత స్పష్టంగా ఆయనే అనగలరు క్లారిటీ నో మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ పెర్ఫెక్ట్గా చెప్పారు అది జీవరూపం ఓకే తద్విలయనైనా దాన్ని కనుక మీరు విలీనం చేసిస్తే తద్విపరీతం దానికి ఆపోజిట్ అపహాత్మవాదిగకం పారేశ్వరం స్వం అది రూపం ఇది స్వం విద్య ప్రతిపాద సర్పాది విలయన రజ్వాదీన్ ఇవ రజ్వాదీ అపరేతువాదిన పారమా జం ఇతర వాదులు ఉన్నారు శంకరుల కాలం వాదుల్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి తర్వాత ఇప్పటి వాళ్ళని కూడా తర్వాత మనం జత చేసుకోవచ్చు జైవ రూపం ఏది అది పరమార్థమే సత్యమే పరమార్థకమే అని వాళ్ళ వాళ్ళు అలాగా స్వీకరిస్తారు మన్యంతే అంటే కర్తృత్వ భక్తృత్వాలు సత్యం రాగద్వేషాలు సత్యం అనర్థాలు అర్థాలు ఏముంది ఉంటాయి సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి ఇదంతా కూడా సత్యమే ఇది యథార్థం ఈ రూపం యథార్థము అని ఎవరెవరంటే తార్కికులు ఈ తార్కికులు తప్పనిసరిగా అలాగే స్వీకరిస్తారు తర్వాత సాంఖ్యులు శంకరుల కాలం నాటి వాళ్ళు మీమాంసకులు పూర్వమీమాంసకులు కర్మవాళ్ళు వాళ్ళు కూడా ఇప్పటికే అలాగే స్వీకరిస్తారు నువ్వు కర్తాభోక్త అని చెప్తారు కానీ మీమాంసకులు కర్తాలేడు భోక్త నువ్వు కర్తాభోక్తవు కావని చెప్తారా చెప్పరు ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్తే పురోహితుడు ఏమంటాడు పూజారి గారు ఏమంటారు మీ గోత్రం ఏమిటి చెప్పండి మీ గోత్రం ఏమిటి చెప్పండి అంటే ఆయన సమాజంలో దాన్ని దీంట్లో సంకల్పంలో పెడతాడు ఆ సంకల్పం ఆయన ఎలా అస్మాకూనా తార్కికేషాం అర్థ శబ్దర్యవ నా అర్థరి అన్న అర్థర్యేవ నా శబ్దరి అన్న లెక్కలో చెప్తాడ మమ సహకుటుంబానాం అంటాడు మమ ఏకవచనం సహకుటుంబానం షష్ఠి బహువచనం ఇంకో హతనం మమ సహ కుటుంబేభ్యన్నాడు అంటే నేను ఉండవట్లేకలిగాను ఆయాభ్య అంటే కొంచెం బలంగా ఉంటుందని అన్నావా ఏమి సిద్ధిగడ్డారు సహకుటుంబాలా బట్టి బరువు లేదు సహకుటుంబేభ్య అని అలా వేద పండించిన ఉన్నట్టుగా అంటే బరువు అందుకోసం అన్నావా ఏమిటన్నా అంటే అలా కాదండి ఏమి తప్పే తప్పేనాయా సహకుటుంబనా మనకు షష్ఠీ కదా పంచే చతుర్థియో ఎక్కడ వరకు సిగ్గుచేటు కూడా నాకు సిగ్గి నిన్ను చూస్తే మమ షష్ఠీ మరైతే ఏమనమంటారు సహకుటుంబస్యా అను అలా అను అను ఒకసారి అను నా ముందు ఒకసారి నా తృప్తి కోసం సహకుటుంబస్యా రెండు మూడు సార్లు అతన్ని అనిపించి నా దాటిని నేను పోయాను సో ఆ రకంగా సంకల్పంలో పేరే పెట్టండి నన్ను కూడా అడుగుతారు నన్ను కూడా అడుగుతారు అలవాటుగా అడుగుతారు వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తారు కూడా నేను అడిగితే అక్కర్లేదండి ఏమవుతుంది చెప్పండి అంటే ఆయనే సంకల్పం లేకుండా ఈయన వస్తాడు నేను సంకల్పం చేసి కొంత పుణ్యం ఆయన గంట కడదావు అని చూస్తే అక్కర్లేదంటాడు మూర్ఖుల్లో ఉన్నాడు ఆయన పాపం ఆయన ఏమనుకుంటాడో అనుకుంటాడు సో నువ్వు కర్తవి నువ్వు భోగతవి ఈ కర్మ చేసుకోవు నువ్వు కర్తవి ఈ భోగం అనుభవిస్తావు నువ్వు భోగక్తవి నువ్వు తప్ప అది అపారమార్థికం అని చెప్పరు అలాగే వాళ్ళు చెప్తారు కర్మ మీ మాంసకులు కూడా అద్వైతులే కొందరు వీళ్లే కాదు ఈ వ్యామోహంలో యొక్క రూపము పారమార్థకం కాదు ఇది కేవలము కల్పితము జగత్తు కనబడేదే కానీ యథార్థంగా ఉన్నది కాదు ఇది మిథ్యా అనే సుస్పష్టమైన అవగాహన చాలామందికి ఆ వాదులకు లేదు ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకొన్ని కండిషనింగ్స్ ఉన్నాయి ఆ కండిషనింగ్స్ ఏమిటంటే వాడు ఆయన వైశ్వదేవం చేస్తాడు రోజును అంటే భోజనం చేసి ముందు మధ్యాహ్నం రెండు ముద్దలు అన్నం తీసి దాన్ని దేవతలకి సమర్పిస్తాడు చిన్న ప్రక్రియ ఐదు నిమిషాలు పది నిమిషాలు పడి ఆ నిప్పులు పొయ్యి ఉంటుంది కదండి అన్నం వండిన పొయ్యి ఆక కొన్ని నిప్పులు ఉంటాయి ఆవిడ అట్టే పెడుతుంది వైష్ణదేవం వాడని ఆవిడికి తెలుసు కాబట్టి రెండు నిప్పులు అట్టే పెడుతుంది కుంపట్లో వేసి ముందు పెడుతుంది పెడితే ఈ రెండు అన్నం ముద్దలు చిన్న చిన్న ముద్దలు దాంట్లో వాడేస్తారు అగ్నిగా వేసేస్తారు వేసేసి పదిశేతులం చేసి భోజనం చేసేస్తారు సో ఆరోగ్యంగా వైష్ణదేవం చేసుకునేవాడికి కర్తలు కాదు భోక్తులు కాదు దేవతలు వేరుగా లేరు ఆ దేవతలు నువ్వే అంటే హీ కెనాట్ గల్ప్ ఇడ్డా హీ కెనాట్ ఇమాజిన్ డా కండిషనింగ్లో పడిపోతాయి చాలా బలమైన కండిషనింగ్లో పడిపోతాయి అలాగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు మొక్కు తెచ్చకుంటే కొంభముంచేస్తాడు పూముఖం వస్తాడు అనేవాడికి ఆ వెంకటేశ్వర స్వామి నువ్వేరా అంటే వాడికి కళ్ళు తిరిగిందనే చక్కెర వస్తుంది క్యాట్ స్కాన్ తీయించుకోవాలి వెళ్ళి చక్కెర వచ్చిందండి ఎందుకు వచ్చిందో తెలియదు ఏం కలపటం లేదా అది ఇట్లా అందరూ రాలేదంటే కలిపింది నాకు అప్పుడు చక్కెర ఎందుకు వచ్చిందని నాలు అం పుట్టుకాడ ఎవరో అన్నాడు వెంకటేశ్వర స్వామి నువ్వే అన్నాడు అది కోసం వచ్చింది ఆ సో దే ఆర్ లైక్ దాట్ సో వాళ్ళు ఒక్కసారిగా ఆ జైవం రూపం అపారమార్థకం స్వీకరించలేరు ఆ కండిషనింగ్ అలాంటిది చాలా మటు కండిషనింగ్ పోయినా ఇంకా కొంచెం కండిషనింగ్ ఉన్నవాళ్ళు ఎవరో తెలిసినా భర్తృ ప్రపంచ ఇంకా కండిషనింగ్ కొంత ఉన్నవాడు బోధాయ్డికి కండిషనింగ్ గట్టిగా ఉన్నవాడు కర్మవారిగా గట్టి కండిషనింగ్ ఉన్నవాడు భర్తృప్రపంచ కొంత ఉపాసకుడు ఉపాసకులు అంటే కొంచెం దగ్గరకు వస్తాడు ఉపాసకులంటే ఆధునిక ఉపాసకులు కాదు వీళ్ళందరూ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఏదొక ఉపాసకులకమనే ప్రచార ప్రచారం చేసుకునే ఉపాసకులు ప్రచారం చేసేవాడు ఎవడో ఉపాసకుడు కాదు ప్రచారం లేకుండా వాడు ఉపాసన చేస్తాడని కూడా మీకు తెలియకపోతే మీకు తెలిసి నేను అనుకోలేదు నేను అలా అనుకోలేదు సుమా అంటే ఆయన యథార్థమైన ఉపాసకులు సో భర్తృ ప్రపంచుడు ఆయన జైవరూపము అదే ఒకప్పుడు పారమార్థికం ఒకప్పుడు అపారమార్థికం అంటూ అలాగే దానికి ఇటువంటి కొంత కల్టీ వ్యవహారం చేశాడు అదే ఆయన అంటున్నారు అస్మదీయాశ్చ కే మనవాళ్ళు కూడా కొంతమంది మనవాళ్ళు అంటే అద్వైతాన్ని స్వీకరించి వాళ్ళు కూడా పార్టీకులు వాళ్ళు అసలు అద్వైతం వాళ్ళు ఉచ్చరించరు అద్వైతం లేదం లేని అవతల పోంటారు వాళ్ళు కాదు అద్వైతాన్ని స్వీకరించి వాళ్ళు కూడా కొంతమంది కేచిత్ కేజితంటే భక్తుల ప్రపంచాచార్యులనే అర్థం నుంచి నుంచి ఎక్కడొచ్చినా బహువచనం వేస్తారు మన వాళ్ళు కూడా కొంతమంది అంటే ఆయన ముఖ్యుడు వాళ్ళు కూడా ఆ జీవరూపము అపారమార్థికము అని ఢంకా బజాయించి చెప్పడం దాంట్లో ఏదో కొంత సత్యం ఉందన్నట్టుగా మాట్లాడతారు వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆత్మైకత్వ సమ్య దర్శన ప్రతిపక్ష భూతానాం వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ శంకర్లో టైటిల్ ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష భూతానాం ప్రతిపక్షం అంటే తెలుసు పక్షము ప్రతిపక్షము అపోజిషన్ వాళ్ళు ప్రతిపక్షం దేనికి అపోజిషన్ వీళ్ళు అపోజిషన్ ఏడు వీళ్ళందరూ కూడా ఎవరు ఈ ద్వైతాద్వైతులు కూడా వీళ్ళు కూడా ప్రతిపక్షలే అపోజిషన్ పార్టీయే లేదా అపోజిషన్ పార్టీగా ఉండి ప్రణబ్ ముఖర్జీని సపోర్ట్ చేస్తారు అలా ఏదో కొంత కొంత సపోర్టు కానీ అపోజిషన్ పార్టీయే మొత్తానికి వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో వాళ్ళే అవుట్ సైడ్ నుండి సపోర్ట్ చేస్తారు తప్ప పక్షంలోకి రారు వాళ్ళు ఎవళ్ళంటే దేనికి అపోజిషన్ అంటే సమ్యక్ దర్శనానికి అపోజిట్ యథార్థ దర్శనము అంటే తత్వాన్ని యథాతథంగా దర్శించటంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయి దానికి ప్రతిపక్షులుగా తయారయ్యారు ఆ సమ్యక్ దర్శనము ఏమిటంటేది ఆత్మ ఏకహ అది సమ్యక్ దర్శనం ఆత్మచైతన్యము ఒక్కటే వీళ్ళందరి యొక్క దృష్టి ఏమిటి పరమాత్మ ఒక పెద్ద ఆత్మహుటక్కడ ఉంటుంది ఇది ఈ బ్రహ్మకుమారీశ్రీ లెక్క ఒక పెద్ద గుడ్డు ఒకటి ఉంటుంది అది అది పరమాత్మ అందరూ ప్రజాపతి అంటే వాళ్ళు ఆ పతిని ఈ అటు ఆ అటు పెడితే ఏమవుతుంది పిత అవుతుంది ప్రజాపిత అంటారు ఏదో కొంత మార్పు చేసి కొత్త ధనం రావాలి కదా కొత్త పాత రోత కొత్త వెంట కాబట్టి ప్రజాపతి అంటుంటే ప్రజాపతి అంటే మహిళలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంటూనే ఉన్నారు సప్త ప్రజాపతి అటు వీళ్ళు కోసం లేకలాగా ప్రజాపతి ప్రజాపతి అంటూ ఏ చేస్తాడు అంటూనే ఉన్నారు కాబట్టి ప్రజాపతి కాదు ప్రజాపిత ఆయన పెద్ద గుడ్డు గుడ్డు అది పెద్ద ఆత్మది దాని నుంచి ఒక మెయిన్ ఆత్మ ఒకటి వస్తుంది అది బ్రహ్మాండ లోకం నుంచి భూలోకానికి వచ్చిన ఒక ఆత్మ ఆత్మ అది ఎవరంటే ఒక ఆయన బట్టదల ఆయన అండి బాగా పెద్దవాడు అయిపోయాడు పాపం వాళ్ళు ముఖం అంతా ముడతలు వచ్చేసింది దేహధర్మం కదా బట్టతల ఒక్క ఒక్క అక్ష ఇది కూడా ఉండదు కేశం ఒక్కటి కూడా ఉండదు శుద్ధమైన బట్టతల చుట్టూ వెనకాల ఏదో కొంచెం చూపించింది ఆయన ఈ భూలోకానికి వచ్చిన ఆత్మ ఇంకా ఆయన కుమారీలందరూ ఆయన శిష్యురా వీళ్ళు చిన్న ఆత్మలు ఇది ఈ రకంగా అంటే ఆ ద్వైతవాదమే దానికి రంగు మార్చి పేర్లు మార్చి కొంచెం బొమ్మలో అవి వేసి పెట్టారు ద్వైతవాదమే వీళ్ళు చెప్పి ధరించింది మాత్రం ఏముంది ఇప్పుడు వైకుంఠంలో విష్ణువాత్మ వేరు పెద్ద ఆత్మ అది అన్నిటికంటూ పెద్ద ఆత్మ ఈ గరుత్మంతుడు వీళ్ళందరూ అక్కడ ఉండే సెకండరీ ఆత్మలు వీళ్ళందరూ మిగతా భూలో ఇంద్రుడు వాళ్ళు ఇంకో ఆత్మలు మన దగ్గరికి వస్తే మనందరం భూలోక ఆత్మల పాతాలలోకం ఒకటి ఉంది అడుగు భూ తగితే దొరుకుతుంది భూమి తగితే దొరుకుతుంది దాంట్లో ఈ రాక్షసులు వాళ్ళు ఉంటారు వాళ్ళు చెడ్డ ఆత్మలు మనం మంచి జెండా రెండు ఆత్మలు ఈ పై వాళ్ళేమో మంచి ఆత్మ ఇది ఈ ప్రతిపక్షం వాళ్ళు ఇలాగే ఉంటారు వాళ్ళు అంతే కదా సో కాబట్టి ఆత్మ ఇన్ని ఇన్ని ఆత్మలుగా లేవు ఆత్మ ఇన్ని కాదు ఉపాధులు ఇవన్నీ నువ్వు ఉపాధినే ఆత్మ అని వీళ్ళు భ్రమపడ్డారు అయితే ఆత్మలన్నీ ఒక్కటే అంటే ఏ చైతన్యం విష్ణువు అను అనుకున్నావో ఏ చైతన్యం నేనని అనుకుంటున్నావో ఆ రెండు చైతన్యాలు రెండు వేరు వేరు రెండు దేహాలు వేరువేరు రెండు చైతన్యాలు ఒక్కటే దాన్ని ఆత్మైకత్వం అంట అదే సమ్య దర్శనం దానికి వీళ్ళందరూ కూడా ప్రతిపక్షం వల్లే ప్రతిబోధాయ ఇదం శారీరకం ఆరబ్ధం ఈ శారీరక భాష్యాన్ని వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నేను ప్రారంభం చేశాను అంటున్నాను ఇదం శారీరకం లేకపోతే ఈ సూత్రాలను వ్యాసం ఆయన బాదరాయన మహర్షి వాళ్ళందరినీ ఉద్దేశించి సూత్రకారుడు మొదలుపెట్టాడు అని కూడా చెప్పచ్చు కానీ భాష్యానికే శారీరకం అని పేరు భాష్యానికి బ్రహ్మసూత్ర భాష్యానికి శారీరక భాష్యము పేరు విష్ణు భాష్యము శివ భాష్యము కాదు ఇప్పుడు ఒక ఆయన ఓ భాష్యం రాశారు ఒక ఆచార్యుడు శ్రీకంఠ భాష్యము పేరు దాన్ని అయితే ఆయన పేరు శ్రీకంఠుడు ఆచార్యుడి పేరు శ్రీకంఠాచార్యుడు శ్రీకంఠుడు అంటే శివుడు అని అర్థం ఉంటాడు వాళ్ళు శైవుడు కశ్మీరీ శైవిజం అంటే ఆయన రాసిన భాష్యానికి భాష్యంలో శివుడు ప్రధానంగా ఉంటాడు ఆ భాష్యం శివుడు యొక్క భాష్యం తర్వాత మనకి విష్ణువు యొక్క భాష్యం మధ్వాచార్యులు రాశారు బ్రహ్మసూత్ర దానికి వైష్ణవ భాష్యం అని పెట్టారు ఎందుకంటే విష్ణువు యొక్క భాష్యం అది విష్ణువు గురించి చెప్తుంది మధ్య మధ్యలో జీవుడు ఇక్కడ అక్కడ ఉంటాడు విష్ణువు గురించి చెప్పు లేకపోతే శివుడు గురించి చెప్పే భాష్యం అలాగే ఇలాగండి భాష్యాలు వల్లభాచార్యుడు రాశారు కృష్ణుడు గురించి భాష్యం బ్రహ్మసూత్రాలకే ఇవన్నీ భాష్యాలు బ్రహ్మసూత్రాలకే దాంట్లో కృష్ణుడు గురించి నింబార్కాచార్యుడు రాశాడు ఈ శాక్తే ఎవయలేదు ఎందుకునో వాళ్ళు బ్రహ్మసూత్రాలు మా వద్దులే ఎందుకు వచ్చింది తలపొట్టిది దీంట్లో ఎక్కడ స్త్రీలింగ పదం ఒక్కటి కూడా కనపడదు అన్ని నవ్వు సుకలించ పదాలే శక్తిని ఎక్కడ కూర్చోబెట్టడం దీంట్లోనే ఏదో కారణం వాళ్ళు రాసినట్టు నాకు ఎక్కడా కనపడాల వీళ్ళందరూ రాశారు వాళ్ళు రాసిన భాష్యాలు దేని గురించి భాష్యం అంటే దేవుడి భాష్యాలు దేవుడికి భాష్యం అంటే వివరణ దేవలను వివరించారు దేవుడిని వివరించారు ఇది మీరు గమనించారో లేదో ఒక్క శంకర భాష్యానికే శారీరక భాష్యము అని పేరు ఆ పేరు ఆయనే పెట్టుకున్నారు ఇదము శారీరకం అని ఇక్కడ ఎక్కడంటే అధ్యాస భాష్యం చిత్రజిగున్నా ఆయన పేరు పెట్టారు శారీరక భాష్యాన్ని ప్రారంభిస్తున్నాను అని శారీరక ఆ అక్కడ ఇలాగ మనం కాదు అర్ధదాక సేడ్ వలాదేహని ఇరాగమం ఉంది చూసారా అది కపరిచయం అది అర్ధధాతక సేడ్ వలాదేహ రావాలి కానీ అక్కడ నిషేధం ఉంది కదా శారీరక ఈ రాదు ఇవే ఆయన శారీరక భాష్యముని పేరు పెట్టారు శారీరక భాష్యం అంటే అర్థం ఏదో తెలుసిన శరీరే భవ శారీర శారీర ఏవ శారీరకహ స్వార్థక ప్రత్యేహ ఈ దేహమునందు ఉండేది దాని గురించి చెప్తాం ఆ భాష్యం పేరు ఈ దేహమునందు ఉండే తత్వము దాని గురించి చెప్తాం దేహశబ్దంలో మనస్సు అహంకారం కూడా కలుపుకోవాలి మీరు దేహంలో ఉండేది మనస్సు అన్నవాడు విజ్ఞానవాళ్ళు దేహము మనస్సులో కలిపి ఆ మనస్సు కూడా మూలంలో రైలుకి పట్టాలాగా ఒక గ్రౌండ్ ఉంది అది ఆత్మ అని శంకరులు శృతి శృతి శంకరులు కాబట్టి ఇక్కడ ఈ భాష్యంలో చెప్పేది శారీరక భాష అంటే ఏమిటంటే మీరు జీవుడు గురించి చెప్పుకుంటారా అంటే జీవుడు గురించి చెప్పుకుంటారా అనుకో అనుకో అలాగే అనుకో మరి జీవుడు కలుషిత్తుడు కదా రాగద్వషాది కలుషిత్తుడు కదా అంటే కరెక్టే కానీ అది పరమార్థిక రూపం కాదండి పరమార్థిక రూపం ఏమిటంటే పరమాత్మే దాని గురించి భాష్యం అని ఎలా నా పేరు ఎక్కడైనా మీకు ఒక మతగ్రంథం మతగ్రంథం అని అనుకోండి దాంట్లో దేవుడి గురించి చెప్తారా జీవుడి గురించి చెప్తారా దేవుడి గురించి చెప్తారు కానీ ఇక్కడ జీవుడు గురించి చెప్తారా మీరు రాహు అదేమిటంటే దేవుడు అంటే జీవుడే దేవుడురా జీవరూపంగా ఉన్న దేవుడి గురించి చెప్తా ఇది శారీరకం ఇక్కడ ఆత్మ వేరో అక్కడ ఆత్మ వేరు ఆత్మ తద్దది ఆత్మ చిన్నది అనే అనేకత్వాన్ని దర్శించేటువంటి వీళ్ళందరికీ ఎప్పటికైనా మేలుగాంచుతారు తెలివి తెచ్చుకుంటారు అని అందుకోసమని ఈ శారీరకాన్ని ప్రారంభం చేయడమైనది బలరాయుణ్ణి ఓ రకంగా ఆరంభించాడు భాష్యకారులు ఇంకో రకంగా ఆరంభించాడు అది ఏమిటో చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పిందాన్ని ఆయన చెప్తున్నారు చూడండి ఏక ఏవ పరమేశ్వర అంటే మరి అంటే అల్పుడ ఏమవుతాడంటే అల్పుడేం కాదు పరమేశ్వర ఏక ఏవ కూటస్థ నిత్య విజ్ఞానధాతు అవిద్య మాయ మాయావివత్ అలా కలుపుకోవాలి అవిద్యయా మాయయా అని కలుపుకూడదు అవిద్యయా మాయయా ఏమిటి అవిద్యయా అంటే చాలు ఇంకా మాయయా మాయా వివత్ అవిద్యయా అనేకథా విభావ్య నాన్నో విజ్ఞాన అస్తితి ఇది ఆత్మైకత్వ దర్శనం అంటే ఇది అంటే ఇటు చూడండి పరమేశ్వేక ఏవ ఆత్మ అది ఒక్కటే రెండవది లేదు ఏమండి పరమేశ్వర దట్ ఈస్ ది సుప్రీం రూలర్ ఆఫ్ ది సెంటైర్ క్రియేషన్ ఈ దేహం ఉందనుకోండి ఈ దేహం ఇలా నిలబడింది ఈ మనస్సు ఇలా ఫంక్షన్ చేస్తోంది అంటే ఆ ఆత్మ చైతన్యం అలా నిలిచి ఉండబట్టయి ఆత్మా అంటే రైలు పట్టాలి రైలు పట్టాలు ఉండబట్టే మీకు ఇంత రైల్వే వ్యవస్థ ఉంటుంది ఆ రైలు పట్టాలు అలా ఉంటాయి కథలా మీరు రైలు పట్టాలు కదిలిపోతూ ఉంటే అది అసందర్భంగా ఉంటుంది ఏబీసీ ఆఫ్ రిలేటివిటీ అని బెట్ అండ్ రెస్టర్ ఒక పుస్తకం రాశాడు ఆఫ్ రిలేటివిటీ దాంట్లో ఆయన ఈ రైలు పట్టాలు కదిలిపోతుంటే ఏమవుతుందో పారాగ్రాఫ్ రాశాడు రైలు పట్టాలు కదిలిపోతూ ఉంటాయి సో ఇప్పుడు మీరు విజయవా సికింద్రాబాద్లో టికెట్ కొనుక్కొని ఏదో పది రూపాయలు టికెట్లు కొనుక్కుని వరంగల్ వెళ్ళడానికి రైలు ఎక్కారనుకోండి ఈ వరంగల్ అవి వెళ్ళిపోతుంది అలాగే అలవాటు అలాగేదో వర్ణిస్తారు అంటే దాని అభిప్రాయం ఏంటంటే ఆ వర్ణన యొక్క తాత్పర్యం ఏంటంటే కదిలీ ఉంటాయరా కదివే కథ సర్వం అనుకోకమ్మా కథలన్నీ ఒకటి ఉంటుంది దానికేసి చూడు కదిలీదే సర్వం అని నువ్వు అనుకుంటే ఇక ఇలాగే ఉంటుంది వరంగల్ ఇక్కడుండాల్సిన వరంగాలు అక్కడుంది వీడి తీరా ఎక్కి అక్కడికి వెళ్ళేవాడికి అక్కడ వరంగల్ లేదు జనగా ఉంది కథల కథలందు ఉంటుంది మనకి ఎంతసేపు రైలు వెళ్ళిపోతుంది రైలు వెళ్ళిపోతుందని అలరే తప్ప కదలకుండా ఉన్నది ఒకటి ఉంది అది ఎప్పుడైనా చూసేవా దాని గురించి ఆలోచన చేసేవా నీ జీవితం నువ్వు చూసుకో మీరు ఇలా ఉండగానే మీరు ఆలోచించండి మీ దే మీ దేహంలో మీ ఎందు మీ ఎందు కదలు కదిలేవి బోర్డు ఉన్నాయి కదిలివంటే సంవత్సరానికి ఒకసారి కళలో షాపుకి వెళ్ళడం కళలోడు మార్పిస్తూ ఉన్నాం ఈ కదిలిదే కదా అది చలనము చెలించేది రెండు నెలలకో మూడు నెలలకోసారి మంగళ షాపుకి వెళ్తూ ఉండడం చెలించేది అనే తెలుస్తూనే ఉంది కదా కొంతమంది వారానికి ఒకసారి గడ్డ వదిలి తీస్తూ ఉంటారు చలనం అంతా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు వేసుకోవడం అంత చలనమే దేహం అంటే చలనం మంచిది మనస్సు ఇంద్రియాలు కూడా చెప్పేశాను మనస్సు అది చలనమే అహంకారము అది చలనమే మీరు చూసుకుంటే అహంకారం కూడా చలనమే ఎందుకంటే మీకు అంతా అనుకూలంగా ఉన్నప్పుడు మీ అహంకారం ఓ లెక్కను ఉంటుంది కొంచెం పరిస్థితి తలకిందలైతే మీ అహంకారం ఇంకో లెక్కను ఉంటుంది నేను కుర్రాడు కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను వన్ డే మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ నాలుగు రన్స్ కొడితే నమ్ముతానండి నాలుగే రన్స్ కపిల్ దేవ్ క్యాప్టెన్ అప్పట్లో నాలుగు రన్స్ కొట్టాలి అక్కడ ఉన్నవాడు వాడు ఫోర్ కొట్టాలి ఫోర్ కొట్టాలంటే ఫోర్ కొట్టాలి నిజమే కొట్టేరా ఫోర్ ఫోర్ అని కుట్రాడు అది చేస్తున్నాడు ఇంకా అవైలబుల్ నేను ఆ కంగారు పడకండి రా వాడిని లెట్ హిమ్ హీట్ లెటర్ us see what will happen. అని నేను కొంచెం కాన్షియస్గా మాట్లాడాను అంటే డోంట్ డాక్ లైక్ దాట్ హీ హీ విల్ హిట్ ఫోర్ హీ హ్యాస్ టు హిట్ ఫోర్ హీ విల్ హిట్ ఫోర్ సరే బాల్ వేశాడు వాడు కొడితే రెండు రన్స్ తీశాడు అది ఫోర్కి వెళ్ళలేదు ఎవడో పట్టుకున్నాడు దాన్ని థ్రో చేశాడు రెండు రన్స్ తీశారు వీళ్ళు ద లాస్ట్ ది మ్యాచ్ బై వన్ రన్ ఫోర్ కొడితే నెగ్గుతారు త్రీ కొడితే ఈక్వల్ వన్ రన్ తక్కువ అయింది కాబట్టి వాళ్ళు నెగ్గేశారు ఈ కుర్రా నా మీద మీ మూలంగానే ఓడిపోయారని నన్ను కలంబ నీళ్లు పెట్టుకుని బికాస్ ఆఫ్ యూ హీ దే ఆర్ డిఫీ అవర్ పీపుల్ ఆర్ డిఫీటెడ్ యూ యూ షుడ్ నాట్ బిహేవ్ ఐటెడ్ అప్పుడు నేను ఓకే సారీ అయింది సారీ చెప్పాను పాపం వాళ్ళ ఉత్సాహాన్ని నేను జరగట్లేదు ఇష్టం లేక ఐ విల్ ఐ విల్ బీ మోర్ కాన్షియస్ ఐవ్ అని సో ఇదంతా ఇది చెప్పానంటే అహంకారం అనేది ఎలా ఉంటుంది అదే కుర్రాడికి ఎంత ఉత్సాహభరితమైన ఈగో అది గాలి తీసినట్టయిపోయే కలంబ నీళ్ళు కలంబ నీళ్ళు వచ్చేయంటే అది ఈగోని బట్టి వచ్చిందండి అది ఈగో ఇది ఆల్ ద మూమెంట్ ఆఫ్ ఈగో దేహం అన్నది ఊరికే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈగో అంటే మూమెంట్ ఆఫ్ ఈగో ఈగోసారి అక్కడ అక్కడ ఉంటుంది ఇంకోసారి నేలకి కృంగిపోతుంది సెల్ ఫోన్ వస్తే వీడు రివర్స్ అయి కూర్చు ఒకసారి చందాకి మంచిగా ఉల్లాసంగా ఉన్నాడు మీరు చందా వసూలు చేయాలంటే ఉల్లాసంగా ఉన్నప్పుడు పట్టుకోవాలి మీకు తెలీదు ఎందుకంటే నేను మిమ్మల్ని ఆ పనిలో పెట్టలేదు సందా వసూలు చేయడం అనే పనిలో పెట్టలేదు పెడితే తెలిసి ఉల్లాసంగా ఉన్నప్పుడు పట్టుకోవాలి వీళ్ళు వెళ్ళి ఉల్లాసంగా ఉన్నప్పుడే పట్టుకున్నారు ఆయన ఆ రాసుకోండి వెయ్యి రూపాయలు ఇస్తాను రాసుకోండి అంటే వీళ్ళు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు డోంట్ థాక్ విత్ మీ గెట్ అవుట్ అని పబ్లిక్ చేశాడు హీ డి నాట్ గివ్ వన్ రూపు ఎందుకంటే ఆ ఫోన్లో ఎదో చెడ్డ న్యూస్ ఎదో చెడ్డ న్యూస్ అంటే న్యూస్ చెడ్డేమిటి మంచి ఏమిటి న్యూస్ ఆర్ న్యూస్ ఇంట్లో చెడ్డేమిటి మంచి ఏమిటి మంచి చెడ్డ ఏమి ఇట్ ఈస్ ద మైండ్ విచ్ మేక్స్ డెమ్ గుడ్ అండ్ బ్యాడ్ ఈవెంట్స్ ఆర్ ఇన్ దెమ్ దే ఆర్ నేదర్ గుడ్ నార్ బ్యాడ్ ది మైండ్ విచ్ మేక్స్ స్టెమ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆ గుడ్ అండ్ బ్యాడ్ అనిపించిన వెంటనే ఈగో డౌన్ అయిపోయింది ఆ ఈగో డౌన్ అయిపోయినప్పుడు రూపాయి ఇవ్వబుద్ధి కాదు ఇదొల మార్పులు వచ్చేస్తాయి కాబట్టి అది కూడా చలనమే అంతవరకే మీకు తెలుసు అప్పుడు ఇంకా దాని మూలంలో ఉంది చలనం లేండి అది తెలుసుకోవాలండి అది ఆత్మ గ్రౌండ్ దీనికి గ్రౌండ్ అని పేరు పెట్టాడు ఆయన విమర్శ ఆయన ఆ పేరు చూసి నేను చాలా సంతోషించాను క్యాపిటల్ జీ రాస్తాడు పైగా మనం ఆత్మ క్యాపిటల్ ఏ రాసినట్టుగా క్యాపిటల్ జీ రాస్తాడు ్రౌండ్ అంటే కదలు రైలు పట్టాలాగా కదలు అది అలా ఉన్నంతసేపు మీ రైల్వే వ్యవస్థ అంతా నడుస్తూ ఉంటాం అలాగే మన జీవితంలో కూడా అలా కదలకుండా ఉంటుంది చలనం లేదు అది ఉండబట్టే మనం ఇన్ని వేషాలు లేదలుగుతున్నాం అది ఆర్థిక కూటస్థ నిత్య అది ద సేమ్ ఇన్ ఆల్ లైఫ్ ఫామ్స్ ఎందుకంటే వాట్ ఈస్ దాట్ కథలన్నీ చలనం లేదని అన్నారు సరే బాబు చలనం లేదు వాట్ ఈజ్ ఇట్ వాట్ ఈజ్ ఇట్ విజ్ఞాన ధాతు ధాతు అనే పదం మంచి పదం అది వ్యాకరణం వల్ల ధాతువు కాదు ఇది ధాతు అంటే ఇప్పుడు చపాతికి ఆట ధాతువు నగకి బంగారము ధాతువు అది ధాతు అంట అంటే ద ఉపాదాన కారణము అని కాబట్టి ఆ చలనము లేనిది అది విజ్ఞానం విజ్ఞప్తి తెలివి తెలివి తప్పింకే తెలివి ముద్ద అది దాంట్లో తేడాలు ఉండవు ఎందుకంటే తేడాలు ఉన్నాయని తెలియలా అక్కర్లేదా తేడాలను తెలుసుకునేది అది దాంట్లో తేడాలు ఉండవు దాంట్లో తేడాలు అనుభవానికి రావు నేను శ్రాణించే పుస్తకం చదువుతున్నా మన శర్మ గారు ఇచ్చారు దాంట్లో శ్రాడింజరు ఒకసారి కాదు నాలుగైదు పేరాలు రాశాడు యు నెవర్ ఎక్స్పీరియన్స్ కాన్షియస్నెస్ ఇన్ ఫ్లోరల్ అంటాడు మీరు చూసుకోండి మీరు కాన్షియస్నెస్ మీద ఫోకస్ చేయండి అంటే కాన్షియస్నెస్ అంటే తెలివి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి మీకు ఆ తెలివి మీకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది మిగతా అన్నీ అనుభవం ఆ తెలివి అనుభవంలో మీకు క్లోరల్ మీకు ఎన్నడో అనుభవానికి రాదు అది ఒకటి ఒకటి అని కూడా అనుభవానికి రాదు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ క్లోరల్ మీకు అనుభవానికి రాదు మీరు ఘటమన్నారనుకోండి ఘటం అక్కడ దాని వ్యవస్థ ఎలాగంటే ఇది ఘటము జ్ఞానం కలగాలంటే ఒక ఐసోలేటెడ్ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అనే అనే అనే అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇది ఘటం అనే జ్ఞానం కలుగుతుంది లేకపోతే కలగదు మీరు మనస్సుని ఇన్వాల్వ్ కాకుండా దానికేసి చూస్తే ఒక బీయింగ్ దట్ టు నాన్ సెపరేట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ అలాంటి విషన్ వస్తుంది మీకు అది ఘటం జ్ఞానం కలగాలి అంటే యూ హ్యావ్ టు బీ సెల్ఫ్ కాన్షియస్ ఐసోలేటెడ్ బీయింగ్ అయ్యి ఉండాలి అప్పుడే మీకు ఘటం అనే జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఘట ది నాలెడ్జ్ ఆఫ్ ది ఘట హ్యాస్ టు జ్యువాలిటీ ఇన్ ఇట్ వెరీ ఇన్హరెంట్లీ దాంట్లో జ్యువాలిటీ లేకుండా మీకు ఘట జ్ఞానం కలగదు అదేవిధంగా కానీ ది నాలెడ్జ్ ఆఫ్ ది ప్యూర్ కాన్షియస్నెస్ దాంట్లో మీకు జ్యువాలిటీ అసలు అనుభవానికి రాదు యూ నెవర్ ఎక్స్పీరియన్స్ కాన్షియస్నెస్ ఇన్ ఫ్లోరల్ అది విజ్ఞాన ధాతు మీకు ప్లోరల్ మీకు అనుభవానికి రావాలంటే మీరు ఒక సెల్ఫ్ కాన్షియస్ ఐసోలేటెడ్ ఈగోయిక్ సెల్ఫ్ కింద నిలబడి ఉండాలి దేహంతో మమేకమై నిలబడి ఉన్నప్పుడే మీకు అంత ప్లోనల్ కింద అనుభవానికి వస్తుంది మిమ్మల్ని మీరు విజ్ఞాన ధాతువుగా తెలుసుకున్న సందర్భంలో మీకు ప్లోనల్ అనుభవానికి రాదు అదో అటువంటి కూటస్థనిత్యము ఏకము దట్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్ లైఫ్ ఫామ్స్ దర్ పరమేశ్వర దట్ ఈస్ ది ఆత్మా అది విజ్ఞాన ధాతు కానీ ఏమైపోయింది అనేకథా విభావ్యతే అది ఊహించబడుతోంది వీళ్ళు కల్పించుకుంటున్నారు ఏమని అదే అనేకము అని కల్పించుకుంటున్నారు కారణం ఏమిటంటే అజ్ఞానమే అవిద్యయ తర్వాత ఎలాగైతే మాయావి మాయచేత అనేకమును చూపిస్తాడు అనేకమును చూపిస్తాడు మాయావి ఏం చేస్తాడంటే తాను అక్కడ నిలబడి ఒక అమ్మాయిని అలా పడుక్కమని బళ్ళ మీద కత్తి రంబం ముచ్చుకుని అలా కోసేస్తాడు ఆ అమ్మాయి రెండు ముక్కలు అయిపోతుంది ఆ బళ్ళను కూడా కోసేస్తాడు బళ్ళను కూడా రంపతో కోసేసి ఇటో ముక్క అటో ముక్క ఈ బళ్ళను ఇటు ఆ బళ్ళను అటు లాగేస్తాడు అడుగున బకెట్ పెడతాడు ఆ బకెట్లో అంతా రక్తం పడుతుంది ఇది అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడో ఆ అమ్మాయిని పిలుస్తాడు అప్పుడు ఆడియన్స్లో వస్తున్నాను ఆ వెనకాల ఎక్కడో దాగి ఉంటుంది అక్కడి నుంచి బయలుదేరుస్తుంది ఇప్పుడు ఒకే అమ్మాయిని అక్కడ కోసేసినట్టు చూపిస్తాడు అక్కడి నుంచి వచ్చినట్లు చూపిస్తాడు అందుకే మీకు మాయావి అనేకథ ఎలా చూపిస్తాడు మాయ వాస్తవంలో అక్కడ ఉన్నది ఒకే అమ్మాయి కానీ అదే అమ్మాయిని కోసేసినట్టుగా అదే అమ్మాయిని మళ్ళీ అతికేసినట్టుగా చూపిస్తాడు ఎలా చూపించగలిగేది ఇది మాయ దాని పేరే మాయ మాయ అంటే మ్యాజిక్ అని అర్థం ఒక ట్రాన్స్లేషన్ మీరు మ్యాజిక్ అని ట్రాన్స్లేట్ చేసుకోవాలి సంస్కృతంలో గొప్ప మీకు సమానార్థక పదం కావాలంటే ఇంద్రజాలేన అని పెట్టుకోవాలి మాయ చేత సరిగ్గా ఇది ఒక మాయ ఈ అజ్ఞానం అనేది ఒక మాయ ఈ మాయలో ఉన్నవాడు అన్ని తప్పుగా తెలుసుకుంటాడు మాయలో ఉన్నవాడు ఎప్పుడు అలాగే తెలుసుకుంటాడు అలాగే అలాగే తెలుసుకుంటాడు నీకు దృష్టాంతం కూడా చూసుకోవచ్చు ఇప్పుడు బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి మా తమ్ముడు నా ధనాన్ని అపహరించేసేయండి అనేది చెప్పాడు నేనన్నాను నువ్వు ఒక అజ్ఞానంలో ఉన్నావయ్యా ఒక మాయలో ఉన్నావు నువ్వు అర్థం చేసుకోమని అంటే ఏమిటండి మా అజ్ఞానం మాయా ఏమిటండి ఆ ధనం నీదని వీడికి ఉపహరించేది ఇదంతా కూడా ఒక పెద్ద మాయా నువ్వు మాయలో ఉన్నావు నీకు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు గురువానికి ఒకతను పెద్ద ధనవంతుడు ఆయన కోరికోరని నేను చచ్చిపోయినప్పుడు ఆ శవపేటికలో నా రెండు చేతులు పైకి ఇలాగా పెట్టి శవ పట్టుకెళ్ళి భూమిలో కప్పెక్కండి రాని ఇంగ్లీష్ వర్డ్ ఇలా పెట్టాలి శవపేటికి పైకి ఉండాలి మామూలుగా వాళ్ళు ఎలా పెడతారంటే ఇలా పెడతారు ఇలా పెట్టి కప్ప కొంచెం తెరిచి ఉండాలి అలా పట్టుకెళ్ళండి అప్పుడు అడిగారు ఎందుకంటే అదేమి కోరిక అని అడిగారు అతను ఇంకా జీవించున్నాడు అంటే నేను కోట్లు సంపాదించాను ఈ రెండు చేతులతోటి ఇప్పుడు ఉత్తి చేతులతోటి పోతున్నాను అవతలకే అని అందరూ తెలుసుకుంటారు